హిమలింగం ఉంటుంది మరొక కాలంలో ఉండదు ఎవరిళ్ళు చూసినా ఉండదు అసలు వెళ్ళడానికి అవకాశం ఉండదు కొత్త కాలం మరి ఏమిటో అందులో రహస్యం అంటే ఓరే బాబూ ఆ అనంత విశ్వానికి ఆధారంగా ఉన్నవాడే ఒక కాలంలో ఉంటున్నాడు ఒక కాలంలో ఉంటుంది మధ్యలో నీ గొడవ ఎంట్రా నువ్వెంతసేపు ఉన్నావు ఆయనతో పోలిస్తే కైలాసవాసి అని నువ్వు చెప్పుకుంటున్న ఈశ్వరుడే ఒక కాల చక్ర గమనంలో ఉంటున్నాడు బ్రహ్మాండం లేకుండా పోతే విషయం లేకుండా పోతే ఆయనతో కూడా బం లేదు ఆయన ఏర్పడిన తర్వాతే విషయం వచ్చింది ఆయన పరమాత్మ ఏర్పడిన తర్వాతే విషయం వచ్చింది పరమాత్మకి నీతో పోలిస్తే ఆద్యంతముల్లేదు ఇది గుర్తుపెట్టుకో ఒక సుబ్బారావు ఒక పరమాత్మ ఏర్పడి మరల లేకుండా పోవడానికి మధ్యలో చాలా తేడా ఎట్లా అంటే మా చిన్నప్పుడు పాఠశాలలో చెప్పేవాళ్ళు అనమాట క్వాడ్స్ క్వాడ్జ్ స్ఫటిక ఉంటుంది అనమాట అంటే ఒక ఇసక రేణువుని తీసుకున్నాం అనుకోండి ఒక ఇసక రేణువు కూడా క్వాడ్జ్ స్ఫటికమే క్వాడ్స్ క్రిస్ట్ అయితే బ్రహ్మాండం వ్యాపకమై భూమి వ్యాపకమై ఉన్నట్టు కనబడుతున్న ఈ క్వాడ్జే ఆవిరి రూపంలో అయినా సరే అదే ఉంది జన రూపంలో అయినా అదే ఉంది అసలు భూమంతా ఉన్నది క్వాడ్స్ నైంటీ ఫైవ్ పర్సెంట్ క్వాడ్స్ మిగిలిందంతా కలిపి మిగిలినవన్నీ ఒకవేళ మనం ఏమైనా మినరల్స్ వగేరాలు ఎట్సెట్రా అన్ని చెప్పినా అవన్నీ క్వాడ్స్ తో కలిసే ఉంటాయి క్వాడ్స్ లేకుండా ఏది ఉండదు సో మోస్ట్ ప్రివలెంట్ ఆన్ ఎర్త్ ఏంటయ్యా అంటే క్వాడ్స్ సరే ఇదే ఇసుకని మనమేం ఉపయోగించుకోలేమా అని ఒక ఆయనకు ఐడియా వచ్చింది వచ్చిన వాడు ఏం చేశాడంటే ఈ క్వాడ్స్ని కరగేస్తే ఎలా ఉంటుంది అనుకున్నాడు ఎందుకని అది అలాగే ఉంటే మనకు ఉపయోగపడదు దాన్ని కరగేసి జాగ్రత్తగా గ్లాస్ తయారైంది మనకు ఇవాళ మనం వాడుకుంటున్నటువంటి అద్దాలన్నీ ఎక్కడి నుంచి తయారైనాయి అంటే గ్లాస్ అలా రకరకాలు ఇక దాని గురించి శాస్త్ర లోపలికి చెప్తే చాలా ఉంటాం సరే ఇట్లా మానవ మేధస్సుతో మనం తెలుసుకోదగినటువంటి అసలు నన్ను అడిగితే విజ్ఞానానికి లెక్క అసలు మనం తెలుసుకుంటూ పోతూ ఉంటే ఎన్నో అద్భుతాలు అన్నమాట అసలు ఈ సృష్టి అద్భుతమే దీనికి ఎవరు కర్త దానికి ఆ శక్తి వచ్చేట్టు ఎవరు చేసేడు దానికి ఆ పదార్థ నియమాన్ని ఎవరు పెట్టారు దానికి ఆ శక్తి నియమాన్ని ఎవరు పెట్టారు ఈ సృష్టిలో ఉన్న శక్తులు అనంతం అనేకం పదార్థాలు కూడా అనంతం అనేకం ఈ అనంత లక్షణం అనేక లక్షణం రెండు ఒకచోటే ఉన్నాయి అనేకమైన లక్షణం వెంబడపడ్డామనుకో నీ జీవితం ఎన్ని సంకల్పాలు చేసేవయ్యా అని అడిగాం అబ్బు చాలా చేశారండి మా అన్నయ్య అండి నాకంటే ముందు పుట్టాడు కానీ వాడు నాకంటే ఓ గుప్పిడు పొట్టిగా ఉండాలని నేను అనుకున్నానండి అనడం ఏం ప్రయోజనం వీడప్పటింకా పుట్టలేదుగా ఆల్రెడీ వాడు పుట్టాడుగా ఆ పుట్టిన వాడు నాకంటే ఓ గుప్పటి తక్కువ ఉన్నానని అనుకో వీడు ఇలా అసంబద్ధత చాలా ఉంటుంది అనమాట సంకల్పాలకు అడ్డు అదుపు పాడు ఏముండదు అనమాట ఆ శివుడు అంత ఎందుకు ఉండాలండి కొద్దిగా తక్కువ ఉండొచ్చు కదండీ అంట ఈ సమస్య ఎక్కడుంటుందంటే మనం ఏ పెళ్ళికైనా వెళ్ళామనుకోండి పెళ్లి కూతురు కొద్దిగా తక్కువ హైట్లో ఉంటుంది పెళ్లి కొడుకు కొద్దిగా ఎక్కువ హైట్లో ఉంటారు ఒక్కొక్కప్పుడు ఇది విపరీతంగా కనపడుతుంది సీతారాముల దగ్గర కూడా ఇది కనపడినట్టుగా కనపడుతుంది శ్రీరామచంద్రమూర్తి బాగా పొడగలి సీతామ్మవారు కొద్దిగా తక్కువ ఆ వివాహ కాలంలో ఆ దండలు మార్చుకునే సందర్భం ఉంటుంది అప్పుడు మరి రామచంద్రమూర్తి వంగకపోతే ఎలాగా వంగకపోతే మరి వేయటం కుదరదు కదా అందుకని శ్రీరామచంద్రమూర్తి అమ్మవారికి అనువుగా వంగేడట్ మగవాడు వంగడమేంటి అన్నారు తర్వాత కాలంలో అప్పుడు ప్రాబ్లం రాలా త్రేతాయుగంలో ప్రాబ్లం రాలే కలియుగంలో వచ్చింది ఈ ప్రాబ్లం మగవాడు వంగకూడదు మగవాడు కాళ్ళు అడ్డుకోకూడదు ఈ ఈ పురుష అహంకారం అంటే మానవుడిలో అహం ఎట్లా ఏర్పడుతుంది అంటే అయితే శారీర ధర్మం చేత కాని లేక మనోధర్మం చేత కానీ లేక బుద్ధి ధర్మం చేత కానీ అహం ఏర్పడుతుంది ఈ సత్యాన్ని గుర్తించాలి మనం ఇది ఇంతసేపు చెప్పడానికి కారణం ఈ ఆనందమయ కోశంలో అహం ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏమంటే నేను ఆనందమయ కోశంలో ఏం చేయటం లేదు కదండి గాఢ నిద్రావస్థలో నిద్రే పోతున్నాను కదండి ఏమో చేస్తే కదా మీరు అహం ఉంది బాబు నువ్వు ఏమి చేయనప్పుడే అహం ఉంటే చేస్తే ఏమవుతుంది ఇంకా పది అవుతుంది కాబట్టి అహం యొక్క బీజం ఎక్కడ ఉందయ్యా అంటే నీ గాఢ నిద్రావస్థలో అహం రహితం అవ్వాలంటే ఏం అంటే ఇక్కడ ట్రై చేయాలి దీనికి సులు సూత్రం పెద్దలు ఎంత లోతుగా ఆలోచించారంటే మహర్షులు దేవాలయ నిర్మాణం ఆగమశాస్త్రం విధానం అంతా ఏర్పాటు చేసినప్పుడు గర్భగుడిలో అందరికీ సందేహం రావచ్చు ఏమంటే తిరుపతి గర్భగుడిలో ఏనాడో తిరుపతిలో గుడి కట్టినప్పుడు మిగిలినంతటా కరెంట్ ఉండదండి మిగిలినంతటా దేదీప్యమానమైన వెలుగులు పెరిగిపోతుంటాయి గర్భగుడిలో మాత్రం కేవలం దీపపుకాంతులే ఉంటాయి ఏ అక్కడ కూడా బ్రహ్మాండంగా సూర్యుడు లాంటి బలుబోడు పెట్టచ్చా ఇగ చూడొచ్చప్పుడు ఆ చీకట్లో చూడ